ం శ్రీగురుభ్యో నమ బ్రహ్మా పరమసుఖదం కలం జ్ఞానమూర్తిం ద్వగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షీభూతం సద్గుం తం నమా నమో బ్రహ్మ విద్యా సంపదయకర్తృ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజనఘన ప్రత్యర్ధ బ్రహ్మవాహమస్ అహం పదార్థర సదాశివసరాచార్యమా అస్మార్యపే ం శ్రీగరువ్యో నమ ధ్రక విద్త్వంబని మది రోయం దగదు దీని మర్మమరయుడీ పడియారుడిని ముదమున తోల్పెట్టెను ముట్టాడకురా లోకులు చేత పట్టకుండురాక కు కులహీనుడిచీన ద్రవ్యాము విదితాముగా ఎంత వేత్తలైను దాని కుండుదురా లోలు చేత పట్టకుండురా ఇది ఆంధ్రకవిత్వమని మరి రోయం తగదు దీని మర్మమరయుడి పరియారు అనే పసిడిని ముదమున తోల్పెట్టనుంచ ముట్టకుండుదురా లోకులు చేత పట్టకుండుదురా ఇదిగాక కులహీనుడిచ్చిన ద్రవ్యము విదితముగా ఎంత వేత్తలైనను దానిని ముట్టకుండురా లోకులు చేత పట్టకుండురా ఇది పదవిభజన అంటే శివరామ దీక్షితులు यह अचल सिद्धांता संस्कृत भाषा अंत आना जीवन विधान संस्कृत भाष किच गौरव आंध्र भाषक इव्वड़े अने कड़नपी वाच्यार्थी आंध्र कवित्व తక్కువ సంస్కృత పాండిత్యం ఎక్కువ అనేటటువంటి పద్ధతి సరైనది కాదు ముందు ఈ భాషాపారమ్యం అనేటటువంటి ఆవరణలో నుంచి విభుజులెల్లా బయటికి రావాలి కారణం ఏమిటంటే హృదయ భాష ఈశ్వరుడు వాగ్భూషితం భూషితం అయినటువంటి పాండిత్యమునకు మెచ్చునా అని ఒక ప్రశ్న అంటే అందంగా మాట్లాడటం అలంకారికంగా మాట్లాడటం ప్రాసలతో మాట్లాడటం చందోబద్ధంగా మాట్లాడటం ఎంత అవసరమో హృద్యంగా మాట్లాడటం అంతకంటే అవసరం ఎందుకంటే సహృదయత సామరస్యత సమత్వం శాంతం సహనం సౌశీల్యం విహితమైన రీతిన బోధించటం పెద్దల మార్గాన అనుసరించి జీవించటం ఇవన్నీ హృదయ సంబంధమైనటువంటి వికాసం అంటే అర్థం ఏమిటంటే కేవలం నోరు తిరగడానికి వీలు కానట్టి పదగుంభనంచేత మాట్లాడినంత మాత్రమున ఈశ్వరానుగ్రహం అని అనుకోవడం అది ఒక రకమైన జ్ఞానం కొంతమంది తమ జీవితకాలం ఎలా తమకు తెలిసినటువంటి భాషలలో కాస్ట్లీ వర్డ్స్ని ఎంపిక చేసుకోవడానికి ఓ కాలం గడిచిపోతుంది అయితే ఆ రకమైనటువంటి ఆడంబరం ఉన్నటువంటి వాక్యాలలో పదాలలో సహృదయత లోపించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే విజ్ఞత లేనిది సహృదయత రాదు అట్టి విజ్ఞత ఉన్నటువంటి దానికి కవిత్వం అని పేరు కారణం ఏమిటంటే రవిగాంజు అని చోట కవిగాంసు అని అర్థం ఇంకొక అర్థం కూడా ఉంది కవయ ప్రాంతదర్శన అంటే అర్థం ఏమిటంటే నేడు జీవిస్తున్నటువంటి మానవ లోకానికి నేటి జీవనంలో ఉన్నటువంటి అజ్ఞానపు తెరలను తొలగించడానికి కవి చేసేటటువంటి ప్రయత్నం కవిత్వం అంటే అజ్ఞానాన్ని ఎట్లా పటాపంచలు చేయాలో తెలిసినటువంటి క్రాంతదర్శం ఎటువంటి మార్పు వస్తే మానవలోక కళ్యాణం జరుగుతుంది సహజీవనం వసుధైక కుటుంబంగా మారుతుంది సహన శాంత సౌశల్యాలతో మానవత్వం నివ్యత్వాన్ని ఎరిగేటటువంటి పనిలో తనను తాను ధరింపజేసుకునేటటువంటి జీవనం కలిగి ఉంటుంది విషయానంద స్థితి నుంచి దివ్యానందానికి దివ్యానంద స్థితి నుంచి ఆత్మానందానికి ఆత్మానంద స్థితి నుంచి బ్రహ్మానంద స్థితికి కడకు ఆనందమనే ఆవరణ రహిత స్థితికి చేర్చగలిగేటటువంటి సూచన వాక్యాల యొక్క సమాహారం కలుగుతుంది ఈ రీతిగా వినినటువంటి వారులకెల్లా ఆచంద్రతారార్కము నిలచి ఉండేటటువంటి బోధగా చెప్పబడగలగటం కవిత్వానికి చాలా ముఖ్యమైనటువంటి హృదయం కవి యొక్క పరిపక్వత అంతా కూడా ఆయన యొక్క అనుభవ జ్ఞానం నుంచి వెలువడించబడుతున్నటువంటి ఈ కవి హృదయం ఎంతోమందికి రాబోయేటటువంటి తరాలకి మార్గదర్శనం అవుతుంది నిజానికి భారత అవనిలో కాలంలో అంటే ఋషి ప్రోక్తమైన సాంప్రదాయం జీవన పారమ్యంగా ఉన్నటువంటి రోజులలో అందరూ ఋషులే ఉండేవారు కారణం ఏమిటంటే ఏదో ఇప్పుడు ఆవేశం వచ్చింది కాబట్టి ఏదో నాలుగు మాటల ఆవేశంతో ఉద్విఘ్నతతో ఉద్వేగంతో చెప్పేటటువంటి టకటకలు ఢమఢమలు ఆనాడు లేవు కారణం ఏమిటంటే నాన్ రుషప్ కలితే కావ్యం ఋషి కానివానికి కావ్యం చేసే అధికారం లేదు అనేటటువంటి విజ్ఞత ఆనాడు విభుదులెలరూ పాటించారు నేడు కవనము కవిత్వము అనేటటువంటివి సామాన్యములై అవి తత్కాలవత్ ఆ క్షణమునకు ఒక ఉద్వేగాన్ని పొందించేటటువంటి ఒక రకంగా గుణధర్మ ప్రలోపన ప్రభావాన్ని పెంచేటటువంటి ప్రకోపనం చేసేటటువంటి ఐహిక జీవనంలో పతనమయ్యేటటువంటి నడక నడత కనబడుతూ ఉన్న ఈ కాలంలో కవిత్వానికి ఉన్నటువంటి ఈ ప్రాథమిక లక్షణాలని పరిపుష్టంగా చేయబడినటువంటి ఈ కదార్థములు చాలా విశేషమైనటువంటివి అవి ఆంధ్ర చెప్పబడినప్పటికీ గిరువాణ భాష యొక్క నడకని నడతని అందిపుచ్చుకున్నాయి కాబట్టి దీని మర్మమరయుడి మర్మమరయుడి అనటంలో ఒక గొప్ప విశేషం అదేమిటంటే వేదాంతానికి మార్మిక భాషని విస్తారంగా వాడుతూ ఉంటాం కారణం ఏంటంటే ఆ రకమైనటువంటి విచారణ ఆ రకమైనటువంటి అన్వయం ఆ రకమైనటువంటి పదవిచ్ఛేదన ఆ రకమైనటువంటి లక్ష్యార్థం తెలిసినటువంటి వాళ్ళు వివరించి చెప్తే మాత్రమే సమర్థవంతమైనటువంటి బోధగా అది అందుకోగలిగేటటువంటి అవకాశం అటువంటి మార్మికమైనటువంటి పదప్రయోగాన్ని వేదాంత పద్ధతి స్వీకరించు కారణం ఏమిటంటే ఐహికమైనటువంటి మనోబుద్ధులు అంతఃకరణము కలిగినటువంటి సామాన్యమైనటువంటి అజ్ఞానావరణకులొంగనటువంటి మానవులు ఈ వేదాంత పదప్రయోగాన్ని సరి అర్థంలో స్వీకరించలేనటువంటి దశలో వాటికి విపరీత అర్థాలు సృజించుకుని మానవుల కళ్యాణం దూరమైపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చక్కగా ఎవరైనా ఎరిగినటువంటి వారు బోధించగలిగేటటువంటి వారు తగుపాటి గురువును ఆశ్రయించి విచారణాక్రమం ఎరిగి అన్వయ వ్యతిరేకాలను తెలిసి శబ్దార్థ వాచ్యార్థ లక్ష్యార్థ అనుభవార్థములను నిర్ణయంగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆంధ్ర భాషలో చెప్పబడినదైనా దీని మర్మ మెరుగుడి అంటున్నారు కాబట్టి చక్కటి గురువరేణ్యులను ఆశ్రయించి ఈ బోధని అందిపుచ్చుకోమని సూచిస్తున్నారు దీనికి ఉపమానం చెప్పారు పదిహారు ముదమున తోలు పెట్టేనుంచా ముట్టాడకుండురా ముట్టా కుండురా మన శరీరం ఒక పెద్ద తోలు పెట్టే తోలికి అక్కడ వేశారు దీని ఎందు పదహారు వన్నెల పసిడి ఉన్నదట ఏంటి పసిడి దానికి పదహారు వన్నెలు ఏమిటి ఏమండి ఎవరైనా బంగారం అంటే ఇరవై నాలుగు బంగారం అంటారే కానీ పదహారు వన్నెలు అంటారేమిటి అంటే ఇందున్న నేను హిరణ్యగర్పుడు ఈ నేను షోడశావస్థలు అనేటటువంటి పదహారు వన్యలు కలిగి ఉన్నది నష్టతనువులు అనేటటువంటి వ్యవహారాన్ని కాబట్టి తురియంలో తురియ నిర్ణయమైనటువంటి పదహారవ అవస్థయందు పదహారవ వన్యందు పూర్ణమైనటువంటి కళయందు బ్రహ్మమని కళయందు ఉన్నటువంటి వారెవరో అట్టి కళ నేనుగా ఈ తోలు పెట్టెలో ఉన్న దీని మర్మ మరయా ఇది మర్మ అని ఎరిగేటటువంటి పద్ధతి అంతేగాని ఏదో ఒక తోలు సంచిలో బంగారం పెట్టామనేటటువంటి వాచ్యార్థాన్ని స్వీకరించి తోలు పెట్టెలో పెట్టినంత మాత్రాన బంగారం అపవిత్రమైపోతుందా ముట్టుకోకుండా దాని అపవిత్రత దీనికి అందుతుందా అనేటటువంటి వాచ్యార్థ గ్రహణంతో చూసినట్లయితే అది కూడా సత్యమే ఎందుకంటే బంగారం లక్షణం తోలు పెట్టేకి రాదు తోలు పెట్టే లక్షణం బంగారానికి రాదు కానీ ఇవి ఒక ఒకటి ఉన్నట్లుగా తోలు బంగారం పెట్టినంత మాత్రాన బంగారానికి ఉన్నవన్నీ తరిగిపోదు కదా అట్లాగే ఈ శరీరం అనేటటువంటి తొమ్మిది తొర్రల బుర్రలో నేననేటటువంటి హిరణ్య గర్భుడు పదహారు వన్నెలతో పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు మరల పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి పూర్ణ కళలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రకాశమునకు సంబంధించినటువంటి హిరణ్య ఆ పదహారు వన్నెలు కలిగినటువంటి హిరణ్య గర్భుడు నేననబడేటటువంటి జీవుడుగా తాత్కాలికముగా వ్యవహార గతమైనట్లు తోచబడుచు వాస్తవమైన హిరణ్య గర్భుడై ఉన్నాడు ఇట్టి సత్యమును సత్పదార్థమును మొదట తెలిసితే ఇప్పుడు నామరూపాత్మకమైనటువంటి నామరూప నటన క్రియా వ్యవహారాదులకు పాత్రోచితములైనటువంటి వ్యవహారాదులకు అవస్థాప్రయ వ్యవహారాదులకు నేనని చెప్పుకోవలసినటువంటి అగత్యం లేనిదని నిరూపితం అవుతాను కారణం ఏమిటంటే అది తోలు అంటుకుంటేనే ఈ ఐదు లక్షణాలని ఒప్పుకుంటాను నామరూప నటన క్రియ వ్యవహారం లేక ఫలములు కాబట్టి ఇది అంటటం కదా బంగారం తోలిపెట్టే ఒకదాని ఒకటి అంటాం కాబట్టి అపవిత్రం అయ్యే అవకాశం పవిత్రం అపవిత్రం అనే అవకాశమే అసలు ఎందుకంటే సర్వవ్యాపకమైన హిరణ్య గర్భ లేదు లేదు జగజ్జీవేశ్వరులకు హిరణ్య గర్భస్థానమునందు ఉనికి లేదు ఉన్నది హిరణ్య ఉన్నది ఈశ్వరుడే ఉన్నది బ్రహ్మణే కాబట్టి లోకులు చేత పట్టకుండాదురా బహిరంగంగా కనబడుతున్న దాని ఎందున్నటువంటి ద్వంద్వ వ్యవహార రీత్యా ఉన్నటువంటి లోకులు లోకులు అంటే అర్థమేది ద్వంద్వానికి లొంగినటువంటి వారు అభిమానానికి లొంగినటువంటి వారు దేహ తాదాత్మ్యత బుద్ధి కలిగినటువంటి వారు దేహాత్మభావం కలిగినటువంటి వారు వ్యవహారమునే సత్యముగా భావించేవారు వ్యవహార రీత్యా ఉన్నటువంటి పాత్రలే జీవన సత్యములని భావించి నిరంతరాయం సుఖదుఖముల చేత కొట్టబడుతున్నటువంటి వారందరూ లోకులు ఆర్యులు అనేవారు లోకులు పలుగాకులు అని అంటే కాకివలే విషయావృత్తమై ఛరించేటటువంటి లక్షణం ఈ జీవకాలంలో ఉంటుంది పావురం సాక్షిగా చూడగలిగేటటువంటి శక్తి కాకివీ లేదు తిత్తిరి పక్షులు చెప్పినటువంటి తైత్తరియోపనిషత్తులు ఈ సూచననే మనం చెప్తాం కాబట్టి లోకుల వలె ఉండక బ్రహ్మము నెరిగినటువంటి విభూదుల వలె ఉండమనేటటువంటి సూచన ఉన్నది మరొక ఉపమానం చెప్తున్నారు ఇదిగాక కులాహీను ద్రవ్యము విదీతముగా ఎంతవేతలైనా దాన్ని ముఠగుండురా లోకులు చేత పటకుండుదురా ఆనాటి కాలంలో ఉన్నటువంటి సంఘరీతిని ఇందులో విమర్శిస్తూ నేటి కాలంలో కూడా నాటి ఛాయలు ఇంకా బలంగా మనలో ఊనుకొనిపోయి ఉన్నాయన్నమాట అంటే ఆత్మనిష్ట లేనప్పుడు కులగోత్రములే సత్యం అని అనుకునేటటువంటి తక్కువ నమ్మేటటువంటి జీవనం నిజానికి భూమండ భూమికి ఈ రకమైనటువంటి కులగోత్రములు ఏమి లేవు మనం అర్చించేటటువంటి దేవతలకి ఎవరికి ఏ రకమైన కులగోత్రములు లేవు ఇవి ఒకనాటి కాలంలో భూమండలమంతా గుప్పెడు జనాభా మాత్రమే వ్యాపకమై ఉన్న రోజులలో మీరు ఎక్కడ నుంచి వచ్చారండి అని ఎవరైనా అడిగిన ప్రశ్నకు వారి వారి జీవన సంస్కృతిని తమ అధ్యయనాన్ని తమ జీవన విధానాన్ని చెప్పుకున్న కాలంలో తమ విలాసాన్ని చెప్పడానికి తమ అడ్రస్ చెప్పడానికి తమ జీవన విధానం గురించి సూచనలుగా చెప్పుకోవడానికి ఒక సంస్కృతిలో వీటిని వాడుకున్నారు అయితే హీనమని ఉన్నతమనేటటువంటి ద్వైధీభావన జీవ భావన కదా ఉన్నదంతా ఈశ్వరుడే ఉన్నదంతా ఈశ్వర్యమే ఉన్నదంతా నీనే అని భగవానుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు అహమాత్మేష సర్వూతాశయస్థిత అహమాదిత్యమ్యంత భూతాన ఇలాంటి వాక్యాలు మరి చాలా ముఖ్యమైనటువంటివి కదా పరమాత్మ అంటే ఎవరయ్యా అంటే అందరిలో ఉన్నవాడు సూత్రేమణిగణ అందరం నాయందే కూర్చబడ్డారయ్యా మీరు నేను లేకుండా మీరు లేరు అన్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి ఉన్నతమైన భావంతో చూస్తే హీన కులజుడైన వాడు ద్రవ్యం ఇస్తే ద్రవ్యానికి వారి యొక్క హీనత్వం అంటుతుందా అంటదు కదా ఇక్కడ వేత్తలైనను అన్నారు వేత్త అంటే విదితముగా తెలిసిన వాడెవడో వాడువేత్త కాబట్టి ఆర్యోక్తి ఉన్నదనమాట ఒకటి ఏమిటంటే జన్మ చేత అందరూ పశు సమానులేనని సంస్కారము చేత కర్మ చేత వేదాధ్యయనము చేత రుగ్రులని బ్రహ్మజ్ఞానము చేత బ్రాహ్మణులని కాబట్టి మానవులందరూ తప్పక తమ యొక్క ఉత్తమ సంస్కారం చేత హృదయ పరిపక్వత చేత జ్ఞాన విజ్ఞాన విశేషంచేత కొనియాడబడవటం జీవన ధర్మం దీనికి మిగిలినటువంటి జాతి మత కుల లింగ ఇత్యాదులేవి అటుగూడలు కావు కాబట్టి జ్ఞానం మనిషి యొక్క ప్రాథమిక ధర్మం అనేటటువంటి లక్షణాన్ని ఇక్కడ సూచనగా అందిస్తున్నారు అంతేగాని మిగిలినటువంటి విభజనలను ఆవరణలను అభిమానములను ఆశ్రయించినటువంటి జీవ పద్ధతి నింద్యమైనటువంటిది అది వదల తగినటువంటిది అనేటటువంటి సూచనని చెబుతూ ఆశాంతము ఈ గ్రంథము ప్రాసయతుల్ శబ్దగణము భావముయుక్తుల్ सूची सरी सरपड़ चोटन सलाव दिदी इदे ना मद की मी मीसा वारी की व्यास ना इदी इदे नाम कदन ये काव्यम शब्द गण भाव युक्ति प्रस తి శబ్ద గణ భావ యుక్తి అనే ఆరు లక్షణాలను సాధారణంగా పద్యాల పద్ధతిగా చెప్పబడినటువంటి ఏ కావ్యంలో అయినా ఈ ఆరు లక్షణాలు ఉంటాయి ఒక పదప్రయోగం చేసేటప్పుడు ఒక దర్శనాన్ని కలిగించేటట్లుగా అంటే ఉదాహరణ చెప్తాం భాగవతం మీ కళ్ళ ముందు ఆ భాగవత కథ జరిగితే ఏ ఏ పాత్ర ఏ ఏ సంభాషణలు చేస్తే అది రమ్యంగా ఉంటుందో భాగవతం చదివితే మనం ఎలా బాగుపడతామో బాగవుతామో అలాంటి రమణీయతతో దర్శనము మీ కళ్ళ ముందు కనపడేటట్లుగా అవి అట్లాగే భారతం అట్లాగే రామాయణం ఈ ఇతిహాసములకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఎటువంటి వాళ్ళు చదివినా వారి వారి హృదయ పారిశుద్ధ్యతను బట్టి వారికి ఆ యొక్క భగవద్భక్తిని విశ్వాసాన్ని భగవద్ దర్శనాన్ని అవి అందిస్తాయి ఆ రీతిగా ఈ ఆరు లక్షణాలు ప్రయోగించబడతాయి ఉదాహరణ చెప్తా భగవద్గీతలో కలోస్మికక్షయత్ ప్రవృద్ధోకాహత్తు ప్రవృత్త ఋతే మి భవిష్యంతి स्थिता प्रत्यने के सुधा द्रोणं भी जयद्रथं चलान्याधवीरा मया हताजेता इलाग लो योगब ఇందులో కూడా ఒక దర్శనం ఉంది ఆ యోగమే సందర్శన యోగం ఆ మహానుభావుడు త్రికాలవేత్త త్రికాలజ్ఞుడు కాబట్టి జరగబోయేదాని వర్తమానంలో దర్శనంగా ముందుగా పార్థుడికి చూపెట్టేసాడు ఆ రకమైనటువంటి బుద్ధి స్థితిని కల్పించాడు ఆ రకమైనటువంటి ఔన్నత్యాన్ని చైతన్య స్థితిలో కల్పించాడు హృదయాన్ని లేవనెత్తాడు మాంసపిండ హృదయ స్థానం నుంచి సూక్ష్మ కారణ మహాకారణ స్థితికి భారతుడిని ఒకసారి లేవనెత్తాడు ఆ మహాకారణ స్థితికి లేవనెత్తటప్పటికీ ఆయనను చూడగలిగేటటువంటి శక్తి లభించింది అందుకని ఆయన ఏమన్నాడంటే దివ్యం దామితే చుం అని ఒక చోట దామి బుద్ధియోగం అని ఒక చోట అన్నాడు పరమాత్మ యొక్క దయ ఈశ్వరుని కృప గురుకృప అంటే అర్థమేమిటంటే ఈ బుద్ధియోగమే ఆ ఆ జ్ఞానచక్షువే ఆ సందర్శన చేయగలిగేటటువంటి సామర్థ్యమే ఆ రీతిగా కాలస్వరూపంలో సృష్టి స్థితిలో ఏమైనా ఎట్లా దర్శనంగా చూపెట్టేశాడు తద్వారా చైతన్య వికాసం ఊర్ధ్వముఖంగా వికసించి మహాకారణస్థితి కలిగేటప్పటికీ అర్జునుడికి నష్టో మోహస్మృతి ప్రసాదాన్వయాచ్యుత కరిష్యేవ జనంతవా అన్నాడు నా మోహం వదిలిపోయిందయ్యా నీ సందర్శనం ఈ విశ్వరూప సందర్శన ప్రభావం చేత నేను నీ అంద అంశీభూతుడా నేను వేరుగా లేను నీవే నాకు సర్వస్వం నీవేం చెబితే చేస్తా అని సర్వశ్వ శరణాగతులు అయ్యాడు ఆ రీతిగా మరి ఈశ్వరునకు సద్గురుకి సిష్యుడు శరణాగతి అయ్యేటటువంటి సర్వశ్వ శరణాగతి స్థితిలో అంశీభూతమై సద్గురు హృదయస్థానమునందు నిలకడ చెంది ఆ సహజ నిర్వికల్ప సమాధినిష్టయందు తాను లేని పద్ధతిగా సందర్శనాన్ని పొందేటటువంటి నడక నడత ఈ ఆరు లక్షణాల ద్వారా ఈ గ్రంథంలో అందింపబడుతుంది ఆరు లక్షణాలు ప్రాస యతి శబ్దము గణము భావం యుక్తి ఈ ఆరు లక్షణాలని ఆశాంతము ఈ గ్రంథము చూచి ఎక్కడో మొక్క చూసి స్థాయిపులాక న్యాయంగా చెప్పడం కాదండి అశాంతం వినండి మొదటినిది శివరదాగా వినండి క్రమం అంతా చూడండి క్రమ విచారణ క్రమ అధ్యయనం క్రమమైనటువంటి ముక్తి క్రమమైన నిర్ణయం దృఢీకరణ కైంకర్య పద్ధతి ఈ ఆరు లక్షణాల ద్వారా అందించబడుతుంది సూచి సరిపడని చోటను ఈ సభలో ఇది ఇదివలను ఈ పెద్దల అన్న పదం అచల సిద్ధాంతంలో విరివిగా వాడబడుతుంది పెద్దలంటే ఎవరండి అన్నా భారతావనిలో చిన్న పిల్లలకి అంటే ఊహ తెలిసి తెలియనటువంటి సంవత్సరం వయసు వచ్చిన వాడికి కూడా మాటలు వచ్చి రాకముందే భగవంతుడిని పరిచయం చేయటం పెద్దలను పరిచయం చేయటం పాద నమస్కారం చేసేటటువంటి వినయ సౌశీల్యములను అబ్బేటట్లు చేయటం ఏ కారణం చేతయినా సరే పెద్దలను నిరసించటం కానీ నిందించటం కానీ ఎదిరించటం కానీ అత్యంత హేయమైన చర్యగా గర్హించవలసినటువంటి చర్యగా ఏ కాలమందైనా సరే ఆఖరికి సప్న సదృశ్యమైనా సరే సభా మధ్యంలో అసలు కూడానిదే అంతరంగముందు చేసినచో అత్యంత తీవ్రమైనటువంటి పాపముగా పరిగణించబడేటటువంటి సంస్కృతి భారతావనిలో ఉంది కాబట్టి పెద్దలంటే ఎవరండి అంటే శూన్యమును సర్వమును ఎరిగి శూన్య సర్వములు శూన్య సర్వములు లేనివని నిర్ణయింపబడిన వారికి పెద్దలని పేరు ఇది పెద్దలంటే నిర్వచనం అంటే వారికి ఏం తెలిసి ఉండాలట సర్వం తెలిసి ఉండాలి శూన్యం తెలిసి ఉండాలి శూన్య సర్వములు ఒక్కటైనటువంటి విధానం తెలియదు ఇంకేమవ్వాలట సర్వము శూన్యము అయినటువంటి స్థితి కూడా తెలిసి ఉండాలి ఈ రీతిగా పూర్ణబ బోధలో మాత్రమే నిర్ణయించబడుతుంది కాబట్టి పూర్ణము అనేటటువంటి దీక్ష పొందినటువంటి వారు శూన్యము సర్వం ఎట్లా అయిందో సర్వము శూన్యం ఎట్లా శూన్య సర్వములు ఒకటే ఎలా శూన్య సర్వములు ఎలా లేవో నిర్ణయింపబడినటువంటి మహానుభావులు కాబట్టి అటువంటి వారి యొక్క స్వప్న దర్శనం కూడా నీకు అజన్మార్జిత పుణ్య విశేషం చేత మాత్రమే కలుగుతుంది అటువంటి మహనీయుల యొక్క చరణస్పర్శ చేత నీలో అజ్ఞానం కటాపంచలవుతుంది అట్టి వారికి తప్పక శరణాగతి చేయవలైన అనేటటువంటి చాలా విశేషమైనటువంటి గురు సాంప్రదాయం భారతాలలో దీనికి ఆశ్రమ ధర్మాలనేవి నిమిత్తం కాబట్టి అటువంటి నిర్ణయం ఎరిగినటువంటి పెద్దలు ఎవరైనా సరే ఆశాంతం వినిచూచి ఈ ఆరు లక్షణాలతో చెప్పబడుతున్నటువంటి ఈ క్రమాన్ని ఎరిగి ఇదివలను దిది ఇదే నామది కదవలను ఎంత వినయపూర్వకమైనటువంటి అభ్యర్థనం ఎక్కడా కూడా ఈ గ్రంథం నా చేత చేయబడిందనే అభిమానం లేకుండా ఇరుగనేదే లేకుండా నేను కర్తనే కాదనుకో అని నిరసించి పెద్దలు తప్పక దీనిని దిద్దమనేటటువంటి వినయపూర్వక అంజలిని ప్రార్థనగా అడుగుతూ మీ సూచనలు నా మదికి అద్దవలని అద్దవలని అంటే తేట తెనుగులో ఉన్నటువంటి గొప్ప విశేషమే ఏదైనా వస్త్రానికి రంగు వేసామనుకోండి ఆ వస్త్రము వాస్తవికంగా ధవళ వస్త్రమే అయి తెల్లటి వస్త్రమే అయి ఉన్నప్పటికీ వేయబడినటువంటి రంగు యొక్క ప్రభావం చేత అది కప్పబడిపోతుంది ఆ పూర్వం ఉన్నటువంటి లక్షణం మారిపోతుంది ఆ రీతిగా పెద్దలు ఎవరైనా సరే దీనిని దిద్ది నాలో ఎక్కడైనా కించిత్ వెంట్రుకవాసెంత ఎరుక ప్రభావం ఉన్నట్లు దానిని తీసివేయవలసింది నాస్తి నా కించనా కించితజ్ఞత్వాది లక్షణం ఎరుకలో వెంట్రుక వాసి ఎరుకలో కూడా దేహారణ నిమిత్తమై చేయబడినటువంటి ప్రణావశిష్టంగా ఉండే అవకాశం అలాంటి అవకాశం ఎక్కడైనా మీకు తోచినట్లయితే దయచేసి నన్ను ఆ వెంట్రుక వాసి కూడా విడిపించగలరని సభా ద్వారా పెద్దలను ప్రార్థిస్తున్నాడు మీ సాటి వారికి వ్యాసాటెనుంటే నా సాటి వారి ప్రత్యేటి కాకుండు ఇది ఇదే నామది గురు ప్రార్థనలో తప్పక వ్యాసభగవానుడిని అలాగే సూర్యనారాయణుడిని అలాగే శ్రీ మహావిష్ణువును అలాగే సదాశివుని ప్రార్థించడం లోకోత్తరమైనటువంటి సాంప్రదాయం కారణం ఏమిటంటే విశ్వం విష్ణుర్వషక్క భగవోద్భవం అనంత విశ్వము విష్ణుస్వరూపమై ఉండగా అందు పంచభూతములు ఉద్భవించవు కాబట్టి పంచభూతములకు ఆధారమా విష్ణుస్వరూపం ఇలా ఒకరీతిగా చెబితే ఆపాతాళనభస్తలంతభువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిష్పాటికలింగమౌళివలసత్ పూర్ణేందూ అంతామృతెస్తోకాప్లతముకమీషమనిషం అనేటటువంటి రుద్రాధ్యాయానికి ధ్యాన శ్లోకంలో కూడా అనంత విశ్వము శివస్వరూపమే జ్యోతిర్లింగమే అట్టి జ్యోతిర్లింగమునందు పంచభూతాత్మకమైనటువంటి సృష్టి ఆవిర్భవించింది అదే ఇవాళ మన విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా నెబ్యులా నుంచి ఒక నక్షత్రం ఉద్భవించింది ఆ నక్షత్రం నుంచి సౌరకుటుంబం ఉద్భవించింది ఆ సౌర కుటుంబంలో ఒక అనొక భూమి ఉద్భవించింది ఒక అనొక భూమి మీద పంచభూతాలు ఉద్భవించినాయి ఆ పంచభూతాల యొక్క సమ్మేళనంతో స్థావర జంగమాత్మకమైన సృష్టి ఉద్భవించింది ఈ రీతిగా శివకేశవులకు అభేద సిద్ధి అనంత విశ్వము శివకేశవులే ఉండగా ఆవగిందంతా ఉన్నటువంటి మానవుడు మరి అట్టి పెద్దలను ఈ సమస్తమును ఎరిగినటువంటి పెద్దలను ఆశ్రయించి మీరు ఇదంతా తెలిసినవారు కాబట్టి మీరు వ్యాస సమానుడు కాబట్టి గురుపీఠానికి వ్యాసపీఠం అని పేరు ఇంటిని నిర్మాణం చేసినప్పుడు ముందుగా యశాల నిర్మాణం చేసేవారు యజ్ఞశాల పక్కనే వ్యాసపీఠం ఉండేది ఆ తదుపరి అగ్నిహోత్ర స్థానమైనటువంటి వంటలను నిర్మాణం చేసేవారు ఆ తర్వాత మిగిలినటువంటి అవసర నిమిత్తం ఏర్పడినటువంటి ఆవరణలను ఏర్పాటు చేసేవారు కాబట్టి వారి ఒక సాంప్రదాయాన్ని ఎరగాలి అంటే అయ్యా మీ ఇంట వ్యాసపీఠం ఎక్కడుందో చెప్పండి వారి దానికి ఒకసారి నమస్కరించుకోవాలి అని పెద్దలను అడిగేవారు అట్టి వ్యాసపీఠమే భారతావుని యొక్క సంస్కృతికి జీవగర్రం సమస్తము వ్యాసోచ్చిష్టమే అయి కాబట్టి పెద్దలందరూ ఎవరంటే ఆ వ్యాసభగవానుడు వ్యాసభగవాను ఒక నామరూపాలు కావు అది ఒక పారంపర్యం అట్టి పారంపర్యంలో వచ్చినటువంటి పెద్దలందరూ వ్యాసస్వరూప స్వయం విష్ణు అనేటటువంటి వేదవాక్యాన్ని స్వీకరించి పెద్దలైనటువంటి వారందరూ ఆ వ్యాసభగవానుతో సమానులు కాబట్టి నా సాటివారు చెప్పినటువంటి ఈ పద్యాలలో సరిచేయవలసినటువంటి అంశములను ఏమైనా ఉంటే తప్పక నా ఎందుకు తమ యొక్క అనుగ్రహ వర్షాన్ని కురిపించవలసింది అని ప్రార్థిస్తూ ఇదే అంశంలో శంకర విజయంలో ఒక సందర్భం గుర్తొస్తుంది అదిశంకరులు తమ శిష్య ప్రశిష్యులకు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తున్నాను వ్యాసభగవానుడు అక్కడికి సశరీరంగా ఇచ్చేశాను ఇచ్చేసి నైనా నువ్వు బ్రహ్మసూత్ర భాష్యం చెబుతున్నట్టున్నావు అందులో నాకు ఒక సందేహం ఉంది అని నా సందేహాన్ని తీర్చవలసింది అని విజ్ఞాపన చేస్తాను సరేనండి నాకు తెలిసిన నాలుగు మాటలు ఆ నాలుగు మాటలు చెప్తాను నేను సందేహం తీర్చగలిగినటువంటి ప్రజ్ఞాధుణునని నేను అనుకోవడం లేదు మా గురువుగారి దయ వల్ల గోవింద భగవద్వాదుల దయ వలన ఈ బ్రహ్మసూత్రాలకు నాకు తెలిసిన నాలుగు మాటలని భాష్యంగా వ్రాశాను ఇదే నిర్ణయమని ఇదే సత్యమని నేనేమీ చెప్పడం లేదు ఈ శిష్య ప్రశిష్యులు వారి యొక్క వివేకాన్ని పెంపొందించుకోవడానికి నాకు తెలిసినటువంటి నాలుగు మాటలు చెబుతున్నాను అడగండి నాకు తెలిసింది మీకు కూడా చెబుతాను అన్నా వారు ప్రశ్న మీద ప్రశ్న అనుసంధానిస్తూ వెళ్ళారు వీరు వారికి తెలిసింది వివరిస్తూ వెళ్ళి ఇలా కొంతకాలం జరిగింది ఇదేదో ఒకరోజు ఓ పూట ఓ గంట ఓ ప్రశ్నతో పూర్తికాల వరుసగా కొంతకాలం జరిగింది కొంతమంది మూడు రోజులు ఉన్నారు కొంతమంది ఆరు రోజులు ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ నిర్ణాయకంగా ఆ చంద్రతారార్థం బ్రహ్మసూత్రములకు శంకర భాష్యం నిలబడి ఉంటుంది అనేటటువంటి ఆశీర్వచనాన్ని వ్యాసభగవాను ఇచ్చారు అట్టి వ్యాసభగవాను ఆదిశంకర భగవత్పాదులు అర్థించారు అయ్యా ఈ బ్రహ్మసూత్ర భాష్యం తమరేవ్ రాసినటువంటి వ్యాసభగవానులుగా నాకు చూస్తూ ఉన్నారు ఈ భాష్యాన్ని తమరు ఆమూల అగ్రం పరిశీలించి ఏమైనా సరిచేయవలసిన అంశాలుంటే చెప్పగలరు అని అభ్యర్థిస్తా అప్పుడు వ్యాసభగవానుడు నీవు చేసినటువంటి భాష్యంలో అక్షర దోషం కానీ ఈ ఆరు లక్షణాలలో ఎక్కడా దోషం లేదు అంటారు కాబట్టి ఏ గ్రంథమైనా సరే కాల పరీక్షకు నిలబడాలి అంటే ఆ కాల పరీక్ష ఎంత కఠినమైనదైనా సరే అది ప్రాసెది శ్రద్ధ గణ భావ యుక్తి అనేటటువంటి ఆరు లక్షణాలతో పెద్దలను అనుసరించి సాంప్రదాయాన్ని అనుసరించి పూర్ణబోధన అనుసరించి నిర్ణయాత్మక స్థితిని అనుసరించి చెప్పబడినటువంటివి అచందతారకం నిలబడతాయి ఇదివలను దిద్ది ఇది నామది కదవలెను అని ప్రార్థిస్తూ తప్పప్పులు రెండెరుగని తప్పు తనందుండి దీన్ని తప్పని కూసే తప్పుడునరునకు చెప్పెద చప్పుడు చాలించుమనుచు సభవారు వెనగా సరే సరే అని సభవారిట్లనగా చెప్పిన వినకుంటే తప్పు వాణిదేశుమి తప్పు కలిగి నా వెనుక గొప్పవారు ఎట్లవును సభావారు వినగా సరే సరేనాని సభావారు ఇట్లనగా రెంటిని ఎరుగని తప్పు తనందుండి దీనిని తప్పని కూసే తప్పుడునరునకు చెప్పెద చప్పుడు చాలించు మనుసు సభవారు వినగా సరే సరే అని సభవారిట్లనగా చెప్పినా వినకుంటే తప్పు అనిదే సుమి తప్పు కలిగిన వెనుక గొప్పవాడెట్లవును సభవారు వినగా సరే సరే అని సభవారిట్లనగా ఇది పదవిభజన ఏది తప్పు ఏది ఒప్పు రెంటిని ఎరిగినటువంటి వాడే సరిచేయ సమర్థుడు ఒక పక్షాన్నే తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విమర్శించదగరేమో కానీ సరిచేయ వారు సాధారణంగా లోకులలో విమర్శలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆ స్థానాన్ని వారికిచ్చి ఆ నిర్వహణ వారిని చేయమంటే వారు దాన్ని సరిచేయ సమర్థత లేక విలవెలలాడిపోతారు ఇది లోకుల పదం దీనిని నిరసించేటటువంటి కందార్థం అంటే మన జీవితంలో కూడా మనం సాధారణంగా నాలుక చేసేటటువంటి నాలుగు మహాభావాలలో ఆత్మస్థుతి పరనింద ఈ రెండు ఉంటాయి అంటే స్వభావోక్తికి ప్రాధాన్యత ఇవ్వకుండా అతిశయోక్తికి ప్రాధాన్యత ఇచ్చి అభిమానగ్రస్తమైనటువంటి పద్ధతిగా జీవించేటటువంటి జీవనంలో వైధిభావంతో తనను తాను పొగడుకోవడం ఇతరులను తక్కువ చేయడం అనేటటువంటి లక్షణాన్ని మానవులు కలిగి ఉంటారు ఇది వాక్సమ్యమనం లేనటువంటి సాధకులు కానటువంటి వారి యొక్క నడక నడక వీళ్ళని తప్పుడు నరులు అన్నారు అంటే నరం చైవ నరోత్తమం అనే పద్ధతిగా జీవించవలసినటువంటి నరులు నారాయణుని వలె జీవించగలిగే అవకాశం కలిగి ఉన్నప్పటికీ సంయమనం లక్షణం లేకపోవడం వల్ల మనో ఎడల సంయమనం లేకపోవడం వలన ఆత్మ సంయమనం లేకపోవడం వలన తప్పేదో ఉప్పేదో నిర్ణయించగలిగేటటువంటి సామర్థ్యం లేకపోవడం వలన భ్రాంతిగతమైనటువంటి అజ్ఞానయుతమైనటువంటి వాటిని సత్యమని నమ్మటం చేత ఆవరణరహితమనేటటువంటి స్థితిని తెలియకుండానే ఆవరణ సహితులైన వారు ఆవరణరహిత స్థితి గురించి విమర్శించటం ఉపదేశము మీది విషయమును ఊహనుగుని తనకు తా విక్షేపం చెరు ఇది లక్షణం చేత చిత్తాంచల్యం కలిగినటువంటి వారు మాట్లాడేటటువంటివి సభాసదులు మెచ్చరు దీనికి ఒక రెండు ఎలా అంటే రాజశూయ సభలో అందరిచేత ప్రస్తుతించబడినటువంటి పరమాత్మ అగ్రతాంబూలాన్ని స్వీకరించేటటువంటి ఘట్టంలో శిశుపాల దంతభక్తులు వారికి కాలమాసన్నమై పరమాత్మని నిందించే పనిలో పెడతారు వారికి తప్పేదో ఒప్పేదో తెలియదు వారు మాట్లాడినవి తప్పుడు కూతలు పెద్దలు ఎవరినైనా ఏదైనా పాపం నా చిన్నప్పుడు ఈ మాటలు వినేవాడు తప్పుడు కూతలు పూయ మాకు అనేవారు పెద్దలు ఎవరినైనా బాగా తిట్టాలంటే ఏ తప్పుడా ఇదేం చెప్పాలి అంటే తప్పుడు కూతలు పుయ్యమాకు అనేవారు అది కూడా శాంతంగా అనేవారు అందులో వారేమి ఉద్వేగం లేదు కదా అంటే అర్థం ఏమిటంటే ఆ పూత అన్న శబ్దం మానవుడికి లేదు అది వాయస లక్షణం కాకి అరుకుని పూత అంటారు కోకిల కూత కూడా అంటారు పోకిల గానం కూడా అంటారు ఏదేమైనప్పటికీ పక్షులకు ఉండేటటువంటి లక్షణాలు వాటికి అంతగా బుద్ధి విశేషం లేదు కాబట్టి అలాంటి వరుస క్రమం లేనటువంటి బుద్ధి వి వికాసం లేనటువంటి మాటలు ఏది తప్పో ఏది ఒప్పు ఏది శాస్త్రం ఒప్పుకుందో తస్మాత్ శాస్త్రం పుతే తస్మాత్ బీజం వ్యయం అణోరణీయాన్ మహతో మహీయాన్ ఇలాంటి ఉపనిషత్ వాక్యాలని జాగ్రత్తగా పరిశీలించినటువంటి వారు మాత్రమే ఏది తప్పో ఏది ఓపో జగజ్జీవేశ్వర తనుచతుయములలో ఈశ్వర తను చతుయమును జీవతనుచతుయమును ఎరిగిన వారు మాత్రమే దాటినవారు మాత్రమే ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించగలిగినటువంటి పెద్దలు అట్టి పెద్దలున్న సభలో సరి సరి అని ఒప్పినటువంటి దానిని తప్పని విమర్శించిన ఒకనొకరెవరైనా ఉన్నప్పటికీ అది అజ్ఞత నేను క్షమించేశాను నాకు వారికి సంబంధం లేదు చెప్పినా వినకుంటే తప్పు వానిదేశం సభలో ఉన్న పెద్దలందరూ సత్యం సత్యం పునసత్యం అని నిర్ణయం చేసిన తర్వాత కూడా వినకుండా చెడిపోయినటువంటి దుర్యోధనునివలే వినకుండా చెడిపోయినటువంటి రావణాసులు వినకుండా చెడిపోయినటువంటి శిశుపాల దంతభక్తుల వలె వినకుండా చెడిపోయినటువంటి కంస జరాసంధుల ఇలాంటి లక్షణాలు చాలామందికి వీళ్ళందరికీ కూడా చెబితే తలకెక్కదు మానవుడిలో కూడా ఈ లక్షణం ఉంటుంది సాధకుడు కాని వారలకు ఉండదు ఎందుకంటే శ్రవణ మన నిధిధ్యాసలు ఉండవు కదా కాబట్టి శ్రవణ ఉండదు ఎప్పుడైతే శ్రవణం అనేది శ్రద్ధతో లేదో ఆ విన నేర్పు లేదో మిగిలినటువంటి మనన నిధిధ్యాసలు ఏర్పడే అవకాశమే లేదు కాబట్టి సాధన చతుష్టయ సంపత్తికి అత్యంత ముఖ్యం శ్రవణ మనన నిధిధ్యాస అట్టి సాధన చతుష్టయ సంపత్తి లేనటువంటి వారికి తలకెక్కదు వారికి విన నేర్పు ఉండదు ఎందుకంటే ఆ రకమైనటువంటి షడ్వికార జయం లేదు షడూర్మి జయం లేదు అరి షడ్వర్గ జయం లేదు కాబట్టి చెప్పిన వెనుక ఉంటే తప్పు వాణి చేస్తుంది తప్పు కలిగిన వెనుక గొప్పవాడు ఎట్లా ఉంది అంటే ఇది ఒక సూచన వాక్యం చాలామందికి ఈ పరమపద సోపాన క్రమంలో చిట్టచేవరి మెట్టి అయిన పరమపదం ముందు కూడా ఒక పెద్ద పాము ఉంటుంది ఆ పెద్ద పాము నోట్లో పెడితే మరలా పునః ప్రారంభ సున్నా నుంచి పున మొదలు పెట్టాలి చిన్నప్పుడు నాయన ఏదైనా నేర్చుకుంటే తప్పు లేకుండా నేర్చుకోవాలి నాయన ఎందుకనిటంటే తప్పుతో నేర్చుకుంటే అభ్యాసంలో అది నీ జీవితకాలంలో ఎప్పుడు చెప్పినా ఒకసారి తప్పు స్మరణకు వచ్చిన తర్వాతే ఉప్పు మరల చేస్తావు ఎందుకంటే అది అలా తన యొక్క విత్తనాలను నీలో నిక్షేపంగా ఉంచేసింది కాబట్టి ఏది అధ్యయనం చేసినా ఏది విచారణ చేసినా ఏది నిరసించినా తప్పు లేకుండా నడక నడక కనుక నడిచినటువంటి జీవనం చాలా విశేషమైనటువంటి జీవనం ఈశ్వరానుగ్రహం అటువంటి జీవనం లభించడం మాటకు మాటకు సరి అయినటువంటి నేటిగా నడిచేటటువంటి నాటుకునేటటువంటి జీవనం అటువంటి జీవనం ఉండాలి కానీ ఇట్లా తప్పు మాట్లాడి అయ్యో సారీ సార్ పొరపాటైంది సార్ అనేటటువంటి దిద్దుకునే లక్షణం చిట్ట చివరికి పరమపద సోపానంలో కూడా ఒక మెట్టు ముందు పాము నోట్లో పడి మరల మొదటికొచ్చి పునః సృష్టి ఆరంభం నుంచి ప్రారంభమై కల్పాంతం వరకు మరల ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుందని అవతార్ మెహర్బాబా కూడా సూచనగా దైవీ ప్రణాళికలో బోధించారు కాబట్టి సాధకులూ కూడా పెద్దలను అనుసరించి వినయ విధేయతలతో సర్వస్వ శరణాగతితో వారి యొక్క కరుణకు కృపకు పాత్రులై చెప్పింది చెప్పినట్లుగా ఆచరించగలిగేటటువంటి సమర్థులై మానసిక ఆశ్రయం కలిగిన వారై పూర్ణ బోధను సంగ్రహించడానికి పొందవలసిన అధికారిత్వాన్ని పొందినటువంటి వారై ఇతరులను ఆశ్రయించాలి సభవారు సరే సరే అని సభవారి ముందు కూడా మీతో ఒకసారి అన్నాను పండిత పరిష్కారం సభా పరిష్కారం అని రెండు పద్ధతులు ఆ కాలంలో ఉండేవి అంటే భువన విజయం కాలంలో కూడా కృష్ణదేవరాయలు పరిపాలించినప్పుడు ఎవరైనా సరే కవితాకన్యకను అర్పించాలి అంటే ఆ కవిత్వాన్ని భువన విజయం అష్టదిగ్గజాలు ఉన్నటువంటి భువన విజయం మధ్యంలో ఆ అని చదివి వినిపించాలి అది భావి మానవలోక కళ్యాణానికి ఎట్లా ఉపయోగపడుతుందో సభలోని వారందరూ పెద్దలందరూ కూడా పెద్దనాది పెద్దలందరూ కూడా దానిని చక్కగా ఆకర్ణించేవారు వారందరూ సరి సరి సత్యం సత్యం పునస్సత్యం అని కనుక ధృవీకరించినట్లయితే దానికి ఒక నిర్ణయాత్మకమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అంతకంటే ముందు కాలాలలో దేవదుందుబులు మోగేవి దేవతలు పుష్పవృష్టి కురిపించేవారు ఇలాంటి సూచనలు మన ఇతిహాసాలలో కనబడతాయి మహానుభావులు జన్మించినప్పుడు శివధనుర్భంగం కావించబడినప్పుడు రావణ సంహారం జరిగినప్పుడు ఆదిత్య హృదయం బోధించబడినప్పుడు సీతమ్మ వరమాల శ్రీరామచంద్రుని మెడను అలంకరించినప్పుడు ఇలాంటి ఘటాలు చాలా ఉన్నాయి హనుమ సీతాదేవి దర్శనాన్ని చేసినప్పుడు ఇట్లా హనుమ మరలా శ్రీరామ సందర్శనానికి వచ్చినప్పుడు శ్రీరాముడు నేనేమివ్వగలవాడనని హనుమను ఆలింగనం చేసుకుని ఐక్యతాశక్తిని ప్రసాదించినప్పుడు ఇలాంటి చాలా సందర్భాలలో రామాయణంలో కనపడుతుంది దేవతలు సంతోషించారు అని మానవ జీవితంలో చాలా గొప్ప ఘట్టమే సద్గురువు సత్శిష్యుడి యొక్క సమాగమే భూమండలం మీద అత్యంత అరుదైన సంఘటన అన్నారు పరమహంస కాబట్టి అలాంటి సద్గురు సత్శిష్య సమాగమం అన్యోన్య దర్శనం దేవతలు సంతసించేటటువంటి గొప్ప ఘట్టం అలా బట ఎరిగినటువంటి పెద్దలు దేశికులు గురువులు నిజగురు పరమ గురు పరమేశ్వరి గురువరులైనటువంటి పెద్దలు సరి సరి అని నిర్ణయించినటువంటి మహత్తరమైనటువంటి గ్రంథరాజములను పెద్దల మార్గమును అందరూ తప్పక ఆశ్రయించి జనన మరణ స్థితిని అందుకోవాలనేటట్టు ఆశీర్వచనపూర్వకం ఈ గదార్థంలో మనకి అందిస్తూ భాగవతకృష్ణ అందిస్తూ ప్రభువులు హరి ఓ శ్రీ గురుభ్యో నమ ఓ నమదం ఓ నమిదం ఓం ఓ నము ద పూర్ణస్ పూర్ణమాద పూర్ణమేవాష్యహనాభవ సహనోనః సహ వీర్యం కరవాహైజ ధీతమస్ మా విద్విషావై ఓ శాంతి శాంతి శాంతి హరి ఓ శ్రీ గురుగ్యో నమ